శ్రీగొరుభ్యో నమ బ్రహ్మాం పరమసుఖదం జ్ఞానమూర్తిం ద్వంద్వా గనసదృందిలక్ష్యం ఏకం నిత్యం విమతమదల సర్వీ సాక్షిభూ భాత్రిగణర సద్గరు నమో రంజ్య బ్రహ్మ విద్యా సంప్రదాకర్తృభ్యోష ఋషిభ్యో మహాభ్యో నమోరుభ్యవప్లవరహిత ఘత్య్రహ్వాహమస్ అహం పదార్థర సదాశివసరంభా ధ్యమా అస్మార్యపర్యం వందేగర పరా హరింగరుభ్యో నమ్మ సాయిండి గురుగారు ఇరవై నాలుగో శ్లోకం చదువుతున్నామండి ప్రకాశో అర్కస్ స్వభావ భౌతిక గుణముల వ్యక్తీకరణ కాదు సత్ ప్రకాశ జ్ఞాన ఆనంద్యయుట అనియే వెరీ వెరీ ఇంపార్టెంట్ మనిషి అంటే ఏంటయ్యా ఆత్మ అంటే ఏంటయ్యా మన క్వశ్చన్ ఏంటి ఇప్పుడు ఇదంతా ఎంక్వైరీ ఎందుకు చేస్తున్నాం ఎంక్వైరీ ఇంక్వైరీ మానవ జీవితం అంతా రెండింటిలో ముడిపడి ఉంటుంది ఎంక్వైరీ ఎంక్వైరీ ఎంక్వైరీ అంటే బహిరంగం బహిర్ముఖం బాహ్య జగత్తులో వెతకడం దీన్ని ఎంక్వైరీ అంటాం మన లోపల వేదికేమనుకోండి దీన్ని ఎంక్వైరీ అంటాం ఈ రెండూ అవసరమే ఎంక్వైరీ అవసరమే ఇంక్వైరీ కూడా అవసరమే అయితే లక్షణాలని గుర్తుపట్టగలగడం అన్న అంశం గురించి నేను మాట్లాడుతున్నా లక్షణాలే బయట కనబడుతున్నాయి లక్షణాలే నీ లోపల కూడా కనబడుతున్నాయి నీ బయట ప్రపంచంలో సూర్యుడు సూర్యుని యొక్క ప్రకాశం నీళ్ళు నీళ్లలో ఉన్నటువంటి శీతల లక్షణం చల్లబరిచే లక్షణం అగ్ని అగ్నిలోని దాహక లక్షణం ఇవి దహించేటటువంటి వేడిగా ఉండి దహించేటటువంటి లక్షణం ఇవి వాటి వాటి సహజ స్వభావములు సహజ స్వభావము అంటే అర్థమేంటి అవి ఎప్పుడున్నా ఏ కాలంలో చూసినా అవి అలాగే ఉంటాయి కాలత్రయా కానటువంటి వాటికి సహజమని పేరు ఇది గుర్తుపెట్టుకోవాలి సహజమని ఎక్కడైనా అంటున్నామంటే అది కాలత్రయాబాధితమై ఉండాలి కాలత్రయం చేత మార్పు చెందకూడదు అంటే ఏమిటండి గత కాలంలో అంటే గడిచిపోయిన కాలంలో అది అలాగే ఉంది ప్రస్తుత కాలంలో అది అలాగే ఉంది రాబోయే రేపటి కాలంలో అది అలాగే ఉంటుంది దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గతం అంటే భవిష్యత్ అంటేనేమో రాబోయేది వర్తమానం అంటేనేమో ప్రస్తుతం ఉన్నది గడిచిపోయిందంటే భూతకాలం భూత భవిష్యత్ వర్తమాన కాల